తంత్రసార సహం శ్రీకృష్ణుని ప్రతిష్ట సమయంలో మరడి తాయ ఆక్షేపణలకు ప్రధానంగా అవకాశం ఇచ్చిందల్లా తంత్రశాస్త్రాన్ని స్పష్టంగా విడమర్చి చెప్పే గ్రంథం లేకపోవటమే కదా ఈ ఆలోచన మధ్వాచార్యులను వెంటాడింది మానవ జీవితానికి ఆధ్యాత్మిక చింతన ఎంత అవసరమో ఆచార వ్యవహారాలు కూడా అంతే అవసరం ఇవి రెండు ఒక రెండు రెక్కల వంటివి ఏ రెక్క లేకపోయినా పక్షి జీవితం నిరర్ధకమే కదా ఆధ్యాత్మిక చింతనకు సంబంధించి అప్పటికే తన బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించడం జరిగింది ఎటొచ్చి తంత్రశాస్త్ర స్వరూపాన్ని వివరించే రచన జరగలేదు నిజానికి తంత్రసారం అనేది విష్ణు రూపంలో భగవంతులు ప్రపంచానికి అందించినదే కానీ గ్రంథ రూపంలో అందుబాటులో లేకుండా అందువల్ల ఆ వైదిక అభ్యాసాలే ఆధ్యాత్మ సిద్ధి అని ప్రజలు భ్రమపడే పరిస్థితి నెలకొంది ఈ పరిస్థితి నుంచి సమాజాన్ని కాపాడాలి అని మధ్వాచార్యులు తీర్మానించుకున్నారు అలా తీర్మానించుకున్న మరు క్షణంలోనే తంత్రశాస్త్ర విశ్వ రూపాష్కరణకు ఒక మహోన్నత కృతి రచన ఆరంభించారు ఇది ఒక అద్భుతమైన రచన భారతీయ సంస్కృతిలో అపరూపమైన నిధిగా చెప్పదగిన రచన ఇది అష్టమహామంత్రాలు వాటిని జపించే విధి విధానాలు దేవతార్చన విధానం ఇతర పూజాభ్యాసాలు హోమ హవన మహాత్ ప్రతిమ నిర్మాణం దేవాలయ నిర్మాణం విగ్రహ ప్రతిష్ట నిర్మాణం జీర్ణోద్ధారణ సంప్రోక్షణ తత్వన్యాసం మాతృకాన్యాసం మొదలైన తంత్రశాస్త్రంలోని అన్ని ఆచార వ్యవహారాలని ఈ గ్రంథంలో ఆవిష్కరించారు అద్భుతం తంత్రశాస్త్ర గ్రంథాలన్నింటిలోకి ఈనాటికి తలమానికంగా భాషిస్తున్నది ఈ తంత్రసార సంగ్రహం మళ్ళీ బదరి ఉడిపిలోని శ్రీకృష్ణ ప్రతిష్ట మధ్వాచార్యుల చేతుల మీదుగా జరగడం దైవ నిర్ణయం దైవంశ సంభూతలకు తప్ప ఎవరికైనా అలా సాధ్యపడుతుందా ద్వారక నుండి ఆదిగ్రహం ఆగమనం ఉడిపిలో ఆ ప్రతిష్ట ఊహ కాదు పురాణం కాదు చరిత్ర ఆ విగ్రహ ప్రతిష్టతో ఇనుమడించిన పూర్ణ ప్రజ్ఞుల ఆధ్యాత్మిక శక్తి తంత్రశాస్త్ర రచన విశ్వరూపనికి దారితీసింది ఇక్కడితో మధ్యల ఆధ్యాత్మిక జీవన క్రమంలో ఒక కీలక దశ గడిచింది ఒకప్పుడు ఏ బదిరిలోనైతే వేదభ్యాసుల శ్రీనారాయణుల ఆశీస్సులతో తాను బ్రహ్మసూత్ర భాష్య రచనకు ఉపక్రమించారో తిరిగి ఆ బదిరికే వెళ్లి శ్రీమన్నారాయణుడికి తాను పూర్తి చేసిన బ్రహ్మసూత్ర భాష్య రచనను సమర్పించుకోవాలని మధ్వులు సంకల్పించారు యాత్రకి అంతా సిద్ధమైంది పూర్ణ ప్రజ్ఞలు మళ్లీ బదిలీకి వస్తున్నారన్న వార్త శిష్యులందరికీ తెలిసిపోయింది ఏర్పాట్లన్నీ చక్కచక్క జరిగిపోయాయి యాత్రకు బయలుదేరే ముందు మధ్యులు తమ దివ్యశక్తితో భవిష్య దర్శనం చేశారు దాని ఫలితమే నలుగురు బాల బ్రహ్మచారుల చేత సన్యాస దీక్ష స్వీకరింపజేయడం ఒక శుభముహూర్తంలో ఋషికేశ తీర్థులు నరసింహ తీర్థులు జనార్దన తీర్థులు ఉపేంద్ర తీర్థులు అన్న పేర్లతో నలుగురు బాల బ్రహ్మచార్యులు మధుల ఆశీస్సులతో సన్యాస దీక్ష స్వీకరించారు మధుల వెంట బదిని యాత్రలో కూడా పాల్గొన్నారు మరోసారి సత్యతీర్థులు కూడా మధ్వల వెంట వెళ్లారు ఈ సన్యాస దీక్షకు ముందు మధులకు జరిగిన భవిష్య దర్శనం ఎలాంటిదో లోకానికి తెలియటానికి కొన్ని సంవత్సరాలు పట్టింది ఈ నలుగురు బాల సన్యాసులే తర్వాత కాలంలో నాలుగు మధ్వ పీఠాలకు పలిమారు అడమారు కృష్ణాపురం కుత్తిగా ప్రథమ పీఠాధిపతులుగా శోభించారు ఈశ్వర దేవుడి అనుభవం మధులు బదరి యాత్ర ప్రారంభించిన తొలి రోజుల్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది ఎంత దూరమైనా కాలినడకనే ఆ ఎత్తులు సాగిస్తున్నారు ఒక రాజ్యం దాటి మరొక రాజ్యం అది దాటి మరొక రాజ్యం అలా యాత్ర సాగుతూనే ఉంది అంతలో అదొక రాజ్యం దానికి రాజు ఈశ్వర దేవ మహాపిసినారు ప్రజల కోసం మంచి పనులు చేశానన్న కీర్తి కావాలి కానీ ఖజానాలోంచి ఒక నాణ్యం కూడా బయటకు రాకూడదు ఈ లోభిత్వం కొద్దీ అతను చేసే ప్రతి పనికి ప్రజల శ్రమను ఉచితంగా దోచుకోవాలనుకునేవాడు అందుకని తన రాజ్యం గుండా ప్రయాణించే పరదేశీయుల చేత ఈ చాకరీ చేయించేవాడు అలా ఒక పెద్ద చెరువు తవ్విస్తున్నాడు ప్రజల కోసమే కానీ చాకరీ మాత్రం పరదేశీయులది ఆ రాజ్యంలోంచి పయనించే పరదేశీయులు ఒక రోజంతా ఆ చెరువు తవ్వే చేస్తే కానీ రాజ్యాన్ని దాటడానికి వీలు అదే దారిలోంచి మధులు తమ శిష్యులతో వెళ్తుంటే రాజభట్టులు అడ్డంగించారు నిబంధనల ప్రకారం ఒక రోజంతా చెరువు తవ్వే పని చేయాల్సిందే అని అన్నారు శిష్యులు ఆ రాజభట్టలకు వివరించారు ఎతులు నీళ్లు చేదరు గోతులు తవ్వరు వంట చేయరు ఆఖరికి పువ్వులు కూడా కోయరు ఎందుకంటే క్రిమి కూడా మా ప్రాణహాని జరగకూడదంది మా నియమం కానీ రాజభట్టులు వదలలేరు రాజుగారికి కబురు వెళ్లింది ఆయన స్వయంగా వచ్చి ఎతులైనా దేవతలైనా తమ రాజ్యంలోంచి వెళ్లే ఎవరైనా సరే చెరువు తవ్వి తీరాల్సిందేనన్నారు మధులు చిరునవ్వు నవ్వారు దేవుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెప్పారు రాజా మేం గతంలో ఎప్పుడూ ఇలాంటి పని చేసి ఉండలేదు నీవే ఒక్కసారి ఆ పని చేసి మాకు చూపించు మేం కూడా ప్రయత్నిస్తాం ఓస్ ఇంతేనా అయితే చూడు అంటూ ఈశ్వరదేవుడు గోతిలోకి దిగాడు గుణపంతో తవ్వాడు పారతో మట్టి తీసి గట్టు మీద పోశాడు మళ్లీ తవ్వాడు మట్టి బయట పోశాడు మళ్లీ తవ్వాడు మళ్లీ మట్టిని అలా పోయటం మొదలుపెట్టినవాడు తల ఎత్తకుండా చేస్తూనే ఉండిపోయాడు రాజభటులు చేష్టలుడికి చూస్తూ ఉండిపోయారు మధ్యుర శిష్యులకు అర్థమైపోయింది గురువులు వసిత్వం అనే యోగ సిద్ధిని ప్రయోగించారు ఎన్నో సిద్ధశక్తులను తనలో ఇ దైవశక్తి గురువు ఆ రాజులో ఉన్న రాక్షస ప్రవృత్తిని నిర్మూలించడం కోసం గురువు సిద్ధశక్తిని ప్రయోగించారు మధ్యుల బృందం తమ యాత్రను యథార్తంగా కొనసాగించాడు గంగా నది మీద నడ మధ్యల బృందం గంగా నదిని చేరుకుంది గంగా నిండుగా ప్రవహిస్తోంది గంగ ఎప్పుడు అంతే వర్షాకాలంలో అనేక ఉపనదుల్లోంచి వచ్చి చేరి నీటితో నిండుగా ప్రవహిస్తుంది వేసవిలో హిమాలయాల్లో గిరిగిన మంచు గంగలో ప్రవహిస్తుంది అలా ఏడాది పొడవున ఆ ప్రవాహం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది అందుకే గంగా ప్రవాహం అనే పదప్రయోగం అనేక ఉపమానాలలో వాడుతూ ఉంటాం మధ్యల బృందం గంగా తీరం చేరేసరికి పడవలు ఉన్నాయి కానీ అవి నడవటం లేదు శత్రుభయంతో అవతలి ప్రాంత సుల్తాన్ గంగా నదిలో పడవలను నడపటం ఆపేయమన్నాడు మరి గంగను దాటేది ఎలా శిష్యులు పడవల మీద దాటగల తృత్యామ్నాయాలన్నీ వివరించి విఫలమయ్యాక గురువు గారికి పరిస్థితిని వివరించారు మధులు చిరునవ్వు నవ్వారు బెంగ పడవద్దు పడవులు లేనంత మాత్రాన మన బదిరి ఆగిపోదు రండి అంటూ ముందుకు దారి తీశారు గురువు ఆదేశం శిష్యులు ఆయన వెనకే ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ వరుసగా నడవటం మొదలుపెట్టారు మద్వులు నీటి అంచుకు చేరగానే తన వెనకే ఉన్న మొదటి శిష్యుడు చేయి పట్టుకున్నారు ఆ శిష్యుడు తన వెనక ఉన్న సహజ చేయి పట్టుకున్నారు అలా అందరూ గొలుసు చేతులు పట్టుకున్నాక మధులు గంగా జలాల మీద తొలి అడుగు వేశారు మలి అడుగు వేశారు అద్భుతం పరమ అద్భుతం ఆ అడుగు నీళ్లలో దిగలేదు నేల మీద వేసినట్లే నీటి మీద నిలబడింది అంతే మధులు తన పద ఆపలేదు అలాగే ఆయన చేయి పట్టుకుని ఒకళ్ళ ఒకరుగా నడుస్తున్న శిష్య బృందం కూడా అతి సునాయాసంగా గంగా జలాల మీద నేల మీదే నడిచినంత సునాయాసంగా నడిచేస్తున్నారు శిష్యులకి అర్థమైపోయింది గురువు తన జలస్తంభన సిద్ధి ప్రభావంతో గంగా మీద నడుస్తున్నారు నడిపిస్తున్నారు వాళ్లకి గురువులో దాగి ఉన్న భీమసేనుడు స్ఫురించాడు కురుక్షేత్ర సంగ్రామం చివరలో జలస్తంభన సిద్ధితో కొలల్లో అట్టడుగున్న దాక్కున్న దుర్యోధను బయటికి ఈడ్చి అతను తొడగల పగలుగుతున్న భీమసేనుడే కదా ఈ మధులు మధులు ఆయన శిష్యుడు అతి సునాయాసంగా గంగా దాటేశారు కానీ మరో సమస్య ఎదురైంది మధ్యుల బృందం తీరం చేరకముందే ఒడ్డునున్న సుల్తాన్ సైనికులు వీళ్లను శత్రువులుగా అనుమానిస్తూ కొట్టండి చంపండి అంటూ కేకలు వేస్తూ గంగా ప్రవాహం వైపుకు ప్రగత్తుకు రాసాగారు మధ్యులు ఆ సైనికుల తొందరపాటును గ్రహించారు మూర్ఖులారా మమ్మల్ని కొట్టాలని నీళ్లలోకి దూకితే చచ్చిపోతారా రాకండి అయినా మేము వస్తున్నదే మీ రాజును చూడాలని ఎందుకురా మామీ చూస్తారు అంటూ హెచ్చరించారు అలా హెచ్చరించి ఉండకపోతే వాళ్లంతా ఆ గంగా ప్రవాహంలో దూకి ఏమైపోయి ఉండేవారో ఆ హెచ్చరికతో సైనికులు ఆగిపోయారు మధ్యుల బృందం తీరం చేరేదాకా అలాగే ఉండిపోయారు తీరం చేరాక కూడా మధ్యులు సుల్తాన్ ఉండే కోట కేసి నడుస్తుంటే సైనికులంతా మంత్రముగ్ధులై ఆయన వెనకాలే వినయంగా నడకసాగించారు కోట దరిదాపుల్లోకి వెళ్లేసరికి ఆ విచిత్ర దృశ్యాన్ని కోట బృజు మించి చూస్తున్న యవన రాజు గురయ్యారు ఏమిటిది గంగా నదిలో నేను పడవలు నిలిపివేయించాను కదా వీళ్ళ నదిని ఎలా దాటారు నదిని ఎవరు దాటొచ్చినా చావుగట్టి చెవులు మూసిన ఆ సైనికులు ఎంత వినయంగా ఇలా మారిపోయారు అసలు ఎవరు వీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వెంటనే దిగి వచ్చి కలిగిన సందేహాలన్నింటినీ మధుల ముందు కుమ్మరించాను యవన భాషలోనే జవాబు మధులు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూపించారు రాజా సమస్త విశ్వాన్ని నడిపించేది ఆ భగవానుడు ఆయనే మా సిద్ధికి మూలం అతని అనుగ్రహంతో మేము ఏదైనా సాధించగలిగిన శక్తివంతులమై ఉంటాం ఇప్పుడు మా పైన ఉత్తర దిక్కుకి అంటూ ఆ యవన రాజుకి యమన భాషలోనే సమాధానం ఇచ్చారు ఆశ్చర్యం ఎంత సునాయాసంగా యమన భాషలో ఆ రాజుకి సమాధానం ఇచ్చారు తమ గురువు సర్వశాస్త్ర పారంగతులు మాత్రమే కాదని సర్వభాషా ప్రవీణులు అని కూడా శిష్యులు ఆనందపరవశులయ్యారు మధులు నిర్భయంగా సూటిగా ధాటిగా ఇచ్చిన సమాధానంతో సుల్తాన్ నిరుత్తరుడయ్యాడు క్రమంగా అతని మనసులో ఈయన సామాన్య మానవుడు కాదు ఏదో దైవశక్తి ఈ ఆవహించి ఉంది అన్న భావం వాళ్ళకెత్తసాగింది ఉత్సుకత ఆపుకోలేక మళ్లీ మధుల్ని అడిగాడు నొసటి మీద మీరు ధరించింది ఏమిటి అతడు అడిగింది ఆ యుతల నుదిటి మీద అక్షత గురించి మధులు చిరునవ్వుతో మీ చేతిలో ఉన్న గదయే మా నుదిటి మీద ఉన్నది అన్నారు అంటే ఈ అంగార అక్షతలు శత్రు వినాశనానికి శస్త్రాల్లాగా పనిచేస్తాయని ఆ యమనరాజులు స్పష్టం చేశారు శిష్యులకు రావణ సభ తలంపుకు చీతను వెదుకుతూ వెళ్లిన పవన తనయుడైన హనుమంతుడిని రావణుడి సైనికులు బంధించబోయాడు బ్రహ్మాస్త్రం పట్ల గౌరవంతో సైనికుల వెంట రావణ సభలో అడుగుపెట్టాడు హనుమంతుడు తాను ఒక్కడే అయి కూడా అక్కడ రావణ మహారాజు వేసే ప్రశ్నలకు ఎంత నిర్భయంగా నిక్కచ్చుగా సమాధానాలు ఇచ్చాడు ఆ వాయుదేవుడే ఈ మధ్యలు కాకుంటే అంతటి ధైర్య సాహసాలు ప్రదర్శించగలరా కొద్దిపాటి సంభాషణతోనే యమనరాజు మధ్యల పట్ల ఆకర్షితులయ్యాడు అతని మనసులో మలకెత్తిన ఆరాధనా బీజ్యం చెట్టుగా ఎదిగిపోయింది మధ్యులకు ప్రణమిల్లాడు స్వామి పూజ్యులైన మీ వంటి వారు మా రాజ్యంలో ఉండటం మాకు శ్రేయస్కరం ఇక్కడే ఉండిపోండి మీకు మా రాజ్యంలో సగ భాగాన్ని సమర్పించుకుంటాం ఎంతలో ఎంత మార్పు మధ్యలు అంగీకరించలేదు యవనరాజు ఎంతగా ప్రాధాయపడినా ఆయన సున్నితంగా తోసిపుచ్చారు శిష్యులతో మధుర యాత్ర బదరీ దిశగా కొనసాగింది బందిపోట్ల దాడి గంగా నది దాటారు చెంబల్లో దాటాలి చెంబల్లో ఏ దట్టమైన అడవులతో నిండి ఉంటుంది బందిపోట్లకి కొదవలేదు కానీ కాలినడకన వెళ్లాలంటే చెంబల్లోయే దాటాల్సిందే అకస్మాత్తుగా మధ్యల బృందాన్ని బందిపోట్లు చుట్టుముట్టారు శిష్యులు గురువు కేసి చూశారు ఆయన చిరునవ్వుతోనే వారికి ధైర్యం చెప్పారు తమ భుజం మీద ఉన్న ఒక మూటలాగా చేసి తిప్పటం మొదలు పెట్టారు బందిపోట్లకి ఆ మూటలో అపార సంపత్తి ఏదో ఉందన్న భ్రమను కల్పించారు అక్కడి నుంచి ఆ మూట నాది అంటే కాదు నాది అంటూ బందిపోట్లు తమలో తాము వాగ్గిధానికి దిగారు క్షణాల్లో ఆ వాగ్యుద్ధం వాళ్లలో వాళ్లే ముష్టి ఘాతాలతో కొట్టుకునేదాకా వెళ్ళింది నిశ్శబ్దంగా మధులు శిష్యులు అక్కడి నుంచి నిష్ప్రమించారు ఈ సంఘటనలో శిష్యులు తమ గురువు వద్ద మరో నిగూఢ శక్తిని కనుగొన్నారు ఒక మూటగా చేసి అదేదో సంపద మూటగా బందిపోటులను భ్రమింపజేసిన శక్తి తమ గురువులది ఇది ఒక సంకల్పశక్తి సిద్ధి నిజానికి పూర్ణ ప్రజ్ఞుల చిన్నతనంలో తండ్రికి అప్పించిన ధనకునికి చింతి కలిచినప్పుడే ఆ ధనకుడికి అవి నాణాలుగా కనిపించాయి కదా అంటే ఈ శక్తి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు దొంగల పలాయనం మరోసారి మరో అడవిలో దొంగల ముఠా చుట్టుముట్టింది వాళ్ల చేతుల్లో బిల్లంబులున్నాయి బాకులున్నాయి చాలా క్రూరంగా కనిపిస్తున్నారు వీళ్ల మీద పడి చంపి దోచుకోవటమే వాళ్ల లక్ష్యం వాళ్ళని చూస్తేనే పూర్ణ తమ శిష్యులను ఉద్దేశించి ఇలా అన్నారు మీలో ధైర్యం సాహసం ఉన్నవాళ్లు ముందుకు రండి ఒక శిష్యుడు ముందుకు వచ్చాడు అతడే ఉపేంద్ర తీర్థులు వెళ్ళు ముందుకు ఉరికి వాళ్ళని రెచ్చగొట్ వాళ్ళు నెయ్యితో యుద్ధానికి దిగేలా చేయి అని ఆదేశించారు ఆదేశిస్తూనే క్షణకాలం పాటు కళ్ళు మూసుకున్నారు ఉపేంద్ర తీర్థులు మరి ఆలోచించలేదు దొంగలు చాలా మంది తాను ఒక్కడే ఏం చేయగలడు అలాంటి సందేహం అతను కలగలేదు గురువు ఆశీర్వాదం తీసుకుని ఒక్కసారిగా దొంగల నాయకుడి మీదికి ఉరికాడు కాల సర్పమే ఉరికినట్లు ఆ దొంగల నాయకుడికి ఒళ్ళు జలధరించింది రెండే రెండు ఖాతాలతో వాడి నడ్డీ విరిచి వాడి చేతుల్లో ఆయుధాలు లాక్కున్నాడు ఉపేంద్ర తీర్థులు ఆ నాయకుడు కుప్ప కూలిపోయాడు అంతే ఆ ఒక్క సంఘటనతో నిర్ఘాంతపోయిన మిగతా దొంగలు క్షణాల్లో కాలికి బుద్ధి చెప్పారు ఒక రక్తపు బుట్ట కూడా చెందకుండా దొంగలను తరిమి కొట్టారు ఉపేంద్ర తీర్థులు చోరుల్లో పరివర్తనం మరోసారి మరో కీకారణ్యంలోంచి వెళుతున్నప్పుడు గుంపులు గుంపులుగా ఉన్న దొంగలు కంటబడింది మధ్యల బృందం దొంగలు నాలుగు వైపుల నుంచి తరుముకుచ్చారు కొట్టండి చంపండి అని కేకలు వేసి తీరా దగ్గరకు వచ్చాక చూస్తే మత్స్సుల బృందంలో సభ్యులంతా బండరాళ్లల్లా కనిపించారు అరే వీళ్ళు మనుషులు కాదురా రాళ్ళు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయారు అయినా అనుమానం చేరిక కొంత దూరం వెళ్ళి గనక తిరిగి చూశారు అప్పుడు మాత్రం ఈ బృందంలో అందరూ మనుషులే కనిపించారు అరే వీళ్ళు మనుషులేరా రెండి రండి అంటూ పరిగెత్తుకు వచ్చారు తీరా దగ్గరకు వచ్చాక చూస్తే మళ్లీ బండరాళ్లే కనిపించాయి ఇలా భ్రమించడం దూరం నుంచి మళ్లీ మళ్లీ పరిగెత్తుకు రావడం మళ్లీ మళ్లీ జరిగింది క్రమంగా ఆ దొంగలందరికీ అర్థమైంది వీళ్లు సామాన్య మానవులు కాదు ఎవరో అసాధారణ స్వాములు అంతే వాళ్లకి సాష్టాంగ నమస్కారం చేశారు స్వామి మీరే మా పాలెటి దైవం మాకు మంచి మాటలు బోధించి తరింపజేయండి అని ప్రార్థించారు శరణ పొందిన వారిని ఆదరించడం పూర్ణ పిగ్ని ఔన్నత్యం అనుగ్రహించారు ఆ దొంగలంతా ఆయన అనుగ్రహంతో ఆశీస్సులతో పరివర్తన ధార్మిక జీవనానికి శ్రీకారం చెప్పారు సత్యతీర్థులు పులి ఆ మధ్వాచార్యుల బృందం అలాగే ప్రయాణిస్తూ హిమాలయ పర్వత శ్రేణులను చేరింది ఆ పర్వత శ్రేణుల్లోనే పవిత్ర బదరి క్షేత్రం ఉంది ఆ పర్వతాల వాలుల్లో సాగిపోతున్న ఆ గురు శిష్యుల బృందాన్ని అకస్మాత్తుగా ఒక పులి చూసింది ఒక్కసారిగా గాండ్రించింది పూర్ణ బృందానికి ముందు గురువుల దేవతార్చన పెట్టును పట్టుకుని సారథిగా నడుస్తున్న సత్యతీర్థులను ఆ పులి లక్ష్యంగా చేసుకుంది సత్యతీర్థులు మధ్వాచార్యుల శిష్యాగ్ర గణ్యంలో ఒకరు తమ గురువు రచించిన బ్రహ్మసూత్ర భాష్యానికి మొదటి ప్రతిమ తయారు చేసిన పుణ్యశాలి అలాంటి సత్యతీర్థుల మీద ఆ పులి ఒక రాక్షసుడి మాదిరిగా విజృంభించింది రాక్షసుడే ఆ రూపంలో కొద్ది అడుగుల దూరంలో వస్తున్న పరిపూర్ణులు ఆ పులి సత్యతీర్థుల మీదకి దూకుతాన్ని గమనించారు ఒక్క ఉదుటిన రెండంగల ముందుకురికి తన శిష్యుడి మీదకి లంఘించిన ఆ పులి నెత్తిన తన అరచేతితో ఒక్కసారిగా చాచి ఒక దెబ్బ కొట్టారు అంతే ఆ ఒక్క దెబ్బకి రాక్షస కుప్పకూలిపోయింది వెనుక నుంచి ఈ సంఘటన చూస్తూ సంభ్రమాశ్చర్యాలకు గురైన శిష్యులకి ఆ క్షణంలో మహాభాగవతంలో జడభరతుని చంపడానికి వెళ్ళిన వృషల రాజు భద్రకాళి చేతిలో చావు దెబ్బతిన్న సన్నివేశం గుర్తుకొచ్చింది అసాధారణమైన సమయస్ఫూర్తిని గురిని సాహసాన్ని వాళ్ళు తమ గురువులో దర్శించారు వాళ్లకి తమ గురువులు జగద్గురువులైన ప్రాణదేవులని వారిని ఆశ్రయించిన వారు ఎన్నటికీ సురక్షితులేనని మరోసారి నిర్ధారణ అయ్యింది బ్రహ్మసూత్ర భాష్యం బదరీ క్షేత్రం ప్రారంభంలో బదరీ నారాయణ దేవస్థానానికి బయట ఉన్న అనంతమఠంలోనే ఈసారి కూడా మధ్వాచార్యులు బసం చేశారు తగిన విశ్రాంతి తీసుకున్నాక శిష్య బృందాన్నంతా అక్కడే ఉండమని చెప్పి తాను మాత్రం బ్రహ్మసూత్ర భాష కృతులను తీసుకొని గతంలో లాగానే అత్యంత దుర్గమైన దారిలో ఉత్తర బదరీకి ప్రయాణమయ్యారు ముందుగా శ్రీ వ్యాస నారాయణలను దర్శించారు స్వామి మీ ఆదేశం నేను రచించిన బ్రహ్మసూత్ర భాష్యం ఇదే అంటూ దానిని వ్యాస నారాయణులకు సమర్పించాను అంటే గతంలో దక్షిణ బదిరిలో తమ మొదటి రచన ఆయన గీతా భాష్యాన్ని శ్రీమన్నారాయణుకు సమర్పించిన మధ్వాచార్యులు ఇప్పుడు తమ బ్రహ్మసూత్ర భాష్యాన్ని ఉత్తర బదరిలో వ్యాసనారాయణులకు సమర్పించారు వ్యాసముష్టిల ప్రాప్ వ్యాసనారాయణుల సంతృప్తితో పూర్ణ విజ్ఞలను ఆశీర్వదించి తత్వోపదేశం చేశారు ఈ ఉపదేశంతో లోకోద్ధారణ చేయవలసిందిగా ఆదేశించారు కానీ స్వామి ఇక్కడ ఈ పవిత్ర గంగా నదిని గంగా జనకులైన మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు అని మధ్యలు విన్నవించారు ఆ సమస్య నీకెన్నటికీ రాదు ఈ క్షణం నుంచి నీవు స్నానం చేసే ప్రతి జలంలోనూ గంగ ఉంటుంది అని చేతిలో ఇసుక తీసుకుని గట్టిగా గుప్పిలి బిగించి గుండ్రెట్టు రాళ్లుగా చేసి ఈ ముష్టి రాళ్లలో రమాసమేతనుగా నేను నిత్యం నీతోనే ఉంటాను అంటూ ఎనిమిది శిలలను అందజేశారు వాటినే వ్యాసముష్టి అంటారు ఇప్పటికీ ఈ వ్యాసముష్టిలను ఉత్తరాది మఠంలో పూజా సమయంలో చూడవచ్చు Mm mm day